శ్రీగ్యో నమీ గణానవామహో కవి కవీనామస్త జెరాజిబ్రహణాం బ్రహ్మణస్పతృంగోతు సాదం శ్రీమహాగణాధిపతాశివస్రహ్మాం శంకరాచార్యమ్యమాదాచార్యపరంపరా కన్నేభృమదేవా భద్రం పశ్యేమాక్షుష్ వాశే నదేత్యదస్తింద్రో వృద్ధశ్రవాస్తినూషా విష్వేదాస్తినో బృహస్పతి ఓ శాంతిస్పంద స్పందన మనహ మాయయా స్పందతే మనస్సు స్పందిస్తోంది మనస్సు యొక్క ఫ్లెక్కరింగ్ మనస్సు యొక్క చలనము ఏదైతే ఉంటుందో అదే జగత్తు స్వప్న ప్రపంచం చూసుకోండి మనస్సు పూర్తిగా విలీనమైపోతే నిద్ర ఆ నిద్రలోకి వెళ్ళిన మనస్సు కొద్దిగా కదలడం ప్రారంభిస్తుంది పూర్తిగా కదిలిందంటే తెలివి అటు పూర్తిగా కదలకుండగా కొంచెం కదలడం ప్రారంభిస్తుండే అదే స్వప్నం ఎందుకైతే స్వప్న ప్రపంచము చాలా క్లియర్గా కాంక్రీట్గా ఉండదు చాలా లూజ్గా ఉంటుంది చాలా లాజికల్గా ఉండదు వెరీ లాజికల్గా ఉంటుంది ఎందుకని మనస్సు యొక్క కదలిక కంప్లీట్గా లేదు కనుక ఇప్పుడు ఈ మనస్సు కదలిక చేత కనపడే ఆ స్వప్న వాస్తవంగా లేదు కానీ కనబడుతోంది ఈ లేకుండా కనపడడాన్నే మిథ్య అంటారు దాన్నే మాయా అంటారు ఇప్పుడు ఈ స్వప్న ప్రపంచము లేకపోతే మీరు రజ్జు సర్పం తీసుకున్నా కూడా సరిపడుతున్నారు ఇంటికి ఒకే ఆర్గ్యుమెంట్ ఈ రజ్జు సర్పము అజ్ఞానం చేత కనపడింది సో స్వప్నంలో కూడా అజ్ఞానం ఉంటుంది ఇలా ఏ విధంగా ఉంటుంది స్వప్నం చూస్తున్నప్పుడు ఆ స్వప్నం అంతా సత్యం అని అనిపిస్తుంది ఆ స్వప్నంలో ఒక దేహంతో తాదాత్మ్యం ఉంటుంది స్వప్న పురుషుడు అని ఆ పురుషుడు నేనే అనే అభిమానం ఉంటుంది ఆ అభిమానాన్ని పురస్కరించుకుని జగత్తునంత చూస్తూ ఉండటం అక్కడ మళ్ళీ రాగద్వేషాలు సుఖదుఖాలు అన్నీ ఉంటాయి రజ్జు సర్పం వంటిది అది కూడా ఇప్పుడు ఈ రజ్జు సర్పం ఉంది అది వాస్తవంగా సర్పం లేదు కదా కానీ ఉన్నట్టు కనపడింది ఎందువల్ల అవిద్య వల్ల అవిద్య అంటే నా విద్యతే యా అవిద్య ఏది లేదో తథాపి భాసతే ఏది లేకుండా భాసిస్తుందో అది అవిద్య ఇంకో అర్థం జ్ఞానం విద్య అంటే జ్ఞానం అవిద్య అంటే అజ్ఞానం ఇప్పుడు ఈ అజ్ఞానం ఎక్కడుంది ఈ అజ్ఞానము ప్రకృతిలో ఉందా ఇప్పుడు సర్పాన్ని చూసాడు వీడు అజ్ఞానం చేత చూశాడు మంచిది ఈ అజ్ఞానం చేత చూసాడని తెలుస్తూనే ఉంది ఎందుకంటే సర్పం లేదు కదా లేకుండా చూసాడంటే దాని అజ్ఞానం ఈ అజ్ఞానం ఎక్కడుంది ప్రకృతిలో ఉందా లేదు పంచభూతాల్లో లేదు దేహంలో లేదు ఆత్మస్వరూపంలో లేదు ఇంకా మనస్సులో ఉంది అని చెప్పాలి ఏమండి మనస్సులో యథార్థంగా ఉందా మనస్సులో యథార్థంగా ఉంటే మీకు నిద్ర తెలివి వచ్చిన తర్వాత అరే అదంతా కల్లే అని మనకి తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి మనస్సులో కూడా యథార్థంగా ఉంటే పోదు పోతోంది కదా పోతోంది అంటే మనస్సులో కూడా యథార్థంగా లేదు కేవలము అది మనస్సు యొక్క కదలిక విలాస తప్ప దానికి ఫలానా ఉన్నది ఫలానా స్వరూపము స్వభావము అని మీరు ఏదీ చెప్పడానికి వీలు లేదు అటువంటి దానికే మాయా అని అంటారు ఏమాత్రం ఇదమిత్తంగా మీరు దాన్ని డిఫైన్ చేయగలిగినా ఇంకా మాయా అనే మాట వాడకూడదు ఇప్పుది ఎక్కడా లేది ఎక్కడ ఫలానా చోట ఉంది అని దాని లొకేషన్ మీరు చెప్పడానికి ఏమీ లేదు కేవలం మనస్సునే అనాలి మనస్సులో కూడా ఉంది అని చెప్పడానికి లేదు మనస్సులో ఉరికే స్ఫురించింది దీన్నే అనిర్వచనీయము అని అంటే ఇదమిత్తంగా నిర్వచించ శక్యము కానిది ఇప్పుడు ఈ అనిర్వచనీయమైన మాయని మనం ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి అసలు వై షుడ్ బి రెకన్ విత్ ఇట్ అంటే మీకు ఆత్మస్వరూపము సాక్షాత్కరించే వరకు ఈ జగత్తు యొక్క భాష ఏదైతే గలదో దీనిని రేషనలైజ్ చేసి అర్థం చేసుకోవటం కోసం ఆ సమయం వరకు మాయని స్వీకరిస్తాం మాయని కల్పిస్తాం అది కూడా యథార్థంగా ఉంది అక్కడ స్థిరంగా ఉందని అనుకోకూడదు మాయని కల్పిస్తాం కాబట్టి మాయ స్వప్న స్వప్స్పందతే మనహ అని మాయని కల్పించుకుంటాం ఇప్పుడు తత్వజ్ఞానము కలిగిన తర్వాత ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత మాయా అని దాన్ని పట్టుకుంటారా యూ లీవ్ ఇట్ ఏ ఇప్పుడు నేను రాత్రి స్వప్నాన్ని చూశారు పొద్దున్న లేచిన వెంటనే ఆ స్వప్నం అలా కనపడింది అబ్బా ఎంత డీటెయిల్డ్గా స్వప్నం కనపడింది ఇదంతా మాయా అనుకుంటారు ఆ తర్వాత మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అదంతా కల్లా తెలిసిపోయింది ఎప్పుడైతే కళ్ళ అని తెలిసిందో అది మైండ్లోంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆ స్వప్నం మీకు గుర్తే ఉండదు అప్పుడు ఎప్పుడైతే స్వప్నం అనేది చెరిగిపోయిందో ఆ స్వప్నాన్ని కల్పించిన మాయ ఏమవుతుంది అది పోతుంది అదేవిధంగా ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు జగత్తు యొక్క ప్రతీతి ఆభాస కనబడుట ఏది గలదో అది మాయ వల్ల కలుగుతోంది అని చెప్తాం తీరా ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత మాయని కూడా వదిలిపెట్టేస్తాం యా మా సామాయా ఏదైతే యథార్థంగా లేదో అది మాయా అని చెప్పేసి తీసేస్తాం మాయా వింద్రజాలం చేశాడు అక్కడ లేని ఏనుగును ఉన్నట్టుగా చూపించాడు ఏమిటండి ఏదంటే మాయా అన్న సరే ఇంద్రజాలం అయిపోయింది ఇప్పుడు ఏనుగు లేదు మాయ కూడా లేదు మాయ అలా కూర్చుని ఉంది అక్కడ ఇది ఆ మాయా అనే పదంలో ఉండే రహస్యమేది తర్వాత ఈ మాయా లేక అనిర్వచనీయము అనే దాని గురించి ఇంకొక్క పాయింట్ ఉంది మాయ స్పందతే మనహ అంటున్నారు అని చెప్తున్నా అదేమిటంటే అది ద్రష్ట భిన్నంగా ఉండదు ఇప్పుడు మీరు సర్పం చూశారనుకోండి రజ్జు సర్పం ఈ రజ్జు సర్పము రజ్జువు కాదు సర్పం ఆ సర్పము అంటే యథార్థమైన సర్పం కాదు రజ్జు సర్పం ఈ రజ్జు సర్పము చూచీవాడి కంటే భిన్నంగా ఉండదు కానీ మరి భిన్నంగా ఉన్నట్టు కనబడుతుంది అదే మాయా దాని పేరే మీరు సినిమా చూసినప్పుడు కూడా ఇది ఈ మీరు తెలుసుకోగలిగితే మీకు ద్రష్టదృశ్య వివేకం బాగా తెలిసినట్టు అవుతుంది దానివల్ల మీలో మంచి పరివర్తన వచ్చే అవకాశం ఉంటుంది అదేమిటంటే సినిమా చూసిన దృష్టాంతం ముందు తెలియాలి దృష్టాంతం తెలిస్తే దార్ష్టాంతికం బాగా తెలుస్తుంది సినిమా చూసినప్పుడు ఆ తెర మీద మీరు చూస్తున్నవి ఏవీ లేవు అందులో ముఖ్యంగా డిజిటల్ సందర్భంలో ఆ తెర మీద ఏముంది అన్నది మనం తేలిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయచ్చు పిక్సిల్స్ ఉంటాయి ఏదో ఈ సెల్ ఫోన్ మీద చూస్తున్నారనుకోండి సెల్ ఫోన్ మీద సినిమా బొమ్మ కనపడుతూ ఉంటుంది సెల్ ఫోన్లో బొమ్మలు సినిమాలు వే ఉండవు పిక్సిల్స్ ఉంటాయి పిక్సిల్స్ అంటే స్క్వేర్స్ చిన్న చిన్న చిన్న స్క్వేర్స్ ఉంటాయి ఏదో త్రీ మెగా పిక్సిల్స్ టూ మెగా పిక్సిల్స్ అలా ఎక్కువ పిక్సిల్స్ ఉంటే మీకు బొమ్మ మరింత స్పష్టంగా కనపడుతుంది తక్కువ పిక్సిల్స్ ఉంటే బొమ్మ రకంగా కనపడుతుంది సో పిక్సిల్స్ ఉంటాయి పిక్సిల్స్ అంటే స్క్వేర్స్ ఈ గ్రాఫ్ పేపర్ ఎరుగుదా చిన్నప్పుడు మన చిన్నప్పుడు గ్రాఫ్ పేపర్ కొనుక్కొచ్చి ఓ గ్రాఫ్లు గీసేవాళ్ళం ఆ గ్రాఫ్ పేపర్లో ఏముంటాయండి చిన్న చిన్న స్క్వేర్స్ ఉంటాయి అలాగంటే స్క్వేర్సే ఉంటాయి ఆ దాని మీద కూడా కొంచెం టీవీ బొమ్మ లేనప్పుడు మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే మీరు గుర్తించవచ్చు ఆ పిక్సిల్స్ ఆ గీతలు ఇలా అడ్డగీతలు నిలువు గీతలు గీస్తే ఏమొస్తాయండి పిక్సిల్స్ వస్తాయి ఓ కొద్ది గొప్ప మీరు గుర్తుపట్టచ్చు మాతో టీవీల్లో దగ్గరికి వెళ్ళి చూస్తే కొత్త టీవీల్లో గుర్తుపట్టలేరు ఎందుకంటే పిక్సిల్స్ సంఖ్య బాగా ఎక్కువ లైన్స్ బాగా దగ్గరగా ఉంటాయి పాత టీవీల్లో కొంత గొప్ప గుర్తుపట్టచ్చు పిక్సిల్స్ ఉంటాయి ఆ పిక్సిల్స్లో కాంతి ఉంటుంది బల్బు వెలిగినట్టుగా పిక్సిల్స్ వెలుగుతాయి అదే దాని పేరే ట్యూబు ఈ ట్యూబ్ లైట్ వెలిగినట్టుగా అది వెలుగుతుంది వెలిగినప్పుడు పిక్సిల్స్ అన్నీ వెలుగుతాయి ఆ వెలగడంలో హెచ్చు తగ్గులు కాంతి ఉంటుంది అంతే అక్కడ ఉన్నది అంతే కానీ మీరు చూసేది అక్కడ ఉన్నట్టుగా మీరు చూసేది అదంతా కూడా మీకంటే భిన్నంగా ఉండదు సో దట్ ఈజ్ ఇప్పుడు నేను ఇంకో దృష్టాంతం చెప్పా ఇప్పుడు ఇలా బొమ్మ గాంధీ బొమ్మ గీస్తాడు వాడు ఇలా ఇలా ఇలా అంటాడు గాంధీ గారు అక్కడ గాంధీ గారు అక్కడ రెండు గీతలు ఉంటాయి కానీ మీరు గాంధీ గారిని చూస్తారు ఆ గాంధీ గారు మీరి చేత చూడబడే గాంధీ గారు అంటే మీ చేత బయట ఉన్నట్టుగా మీకంటే భిన్నంగా ఉన్నట్టుగా చూడబడే గాంధీ మహాత్ముడు మీలోనే ఉంటారు ఇది మాయ అంటే దట్ ఈజ్ వాట్ మాయా ఈజ్ ఈ జగత్తంతా కూడా ఆత్మచైతన్యం కంటే బాహ్యమునందు లేదు ఆత్మచైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటుంది దేహంతో మమేకం అవడం బయట ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి స్వప్న ప్రపంచమంతా కూడా చూసివాడికంటే భిన్నంగా ఏమీ లేదు కానీ భిన్నంగా ఉన్నట్టుగా కనపడుతుంది స్వప్న అనుభవాలు ఉన్నాయి సుఖానుభవం ఉంది దుఃఖానుభవం ఉన్నది ఇవన్నీ ఎక్కడున్నాయండి మీకంటే బాహ్యము నందుండే ప్రపంచంలో ఉన్నాయా అలాగేం లేవు స్వప్న ఎన్ని అనుభవాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనస్సులోనే ఉన్నాయి అంటే అర్థమేంటి ఆ అనుభవాలన్నీ కూడా మనస్సు యొక్క ఫ్లెక్కరింగ్ ఫ్లెక్కరింగ్ అంటే వెలిగిపోవడం ఆడుతున్నాం వెలుగుతో ఆడుతూ ఉన్నాం బ్లీప్ బ్లీప్ బ్లీప్ బ్లీప్ దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్కరింగ్ దాన్నే స్పందనము అంట స్పందిస్తూ ఉంటే మనకి అది గ్యాప్స్ ఉన్నట్టు అనిపించరు కంటిన్యూటీ అనిపిస్తుంది ఆ కంటిన్యూటీలోనే ఏదో ఒక ఇన్సిడెంట్ అయినట్టుగా అనిపిస్తుంది స్వప్నంలో ఆ ఇన్సిడెంట్ సుఖహేతువనో దుఃఖహేతువనో ఆ వాసన కూడా ఉంటుంది ఆ కారణంగా ఆ దుఃఖానుభవం కలుగుతుంది అక్కడ దుఃఖం లేదు ఇన్సిడెంట్ లేదు ఏమీ లేదు బ్లీప్ బ్లీప్ బ్లీప్ బ్లీప్ తప్ప ఏమీ లేదు కానీ ఆ స్పందన నుంచే ఇవన్నీ యథార్థమన్నట్టుగా మీకు స్వప్నంలో కనపడుతుంది అది స్వప్నం యొక్క పరిస్థితి ఇప్పుడు జాగ్రత్తలోకి రండి జాగ్రత్త అంతే తథా జాగ్రత్త ద్వయాభాసం జాగ్రత్తలో ఉండే ద్వయము యొక్క ఆభాస కనపడుట కూడా మాయయా స్పందతే మన జాగ్రత్తకి స్వప్నానికి తేడా ఏ ఉంది మనస్సు యొక్క స్పందన చేత స్వప్నం కనపడింది మనస్సు యొక్క స్పందన చేత జాగ్రత్త కనపడుతుంది మీకు జాగ్రత్త గురించి ఒక చెప్తాను మీరు గమనించండి జాగ్రత్త ఉండగా మీ మనస్సును నిశ్చలం చేసేస్తే మీరు ఏ రకమైన కదలిక లేకుండా నిశ్చలమైపోయిన సందర్భంలో జాగ్రత్త అవస్థ ఇంకా ఉండదు ఇంకా జాగ్రత్త ఉండదు మళ్ళీ మనస్సు కదలిక ప్రారంభమైతేనే జాగ్రత్త అవస్థ ఉంటుంది మనస్సు యొక్క కదలిక వల్ల కనపడే స్వప్న ప్రపంచం అదే కదలిక వల్ల కనపడే జాగ్రత్త సత్యమవుతుందని ఎవడు చెప్పాడు మీకు హూ టోల్డ్ యూ దట్ వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇట్ ఈస్ కాబట్టి జాగ్రత్తవయాభాసము కూడా మిథ్యయే ఇప్పుడు స్వప్నం చూస్తున్నారు ఇలాగ నేను చెప్తూ ఉంటా మీరు వింటూ ఉండండి అంతే ఈ కథ ఇలా నడుస్తూ ఉంటుంది మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్నంలో స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ స్టేజ్ అంటే ఇప్పుడు మనం జీవించేటువంటి ఈ రంగానికి దాన్నే నాటకరంగం జీవితమే నాటకం ఈ నాటకంలో ఈ నాటక రంగం ఈ రంగం ఉన్నది రంగం అంటే సికింద్రాబాదు హైదరాబాదు ఈ రోడ్లు ఇది స్టేజ్ మన స్టేజ్ ఇది వేడి ఇది అంత ఈ స్టేజ్ ఉంది ఈ స్టేజ్ మీద మీరు యాక్టరు స్వప్న చూస్తున్నారు స్వప్న యాక్టరు మీరే స్టేజీ మీరే ఆ స్టేజ్ మీద ఉండే దృశ్యములు మీరే అక్కడ అనుభవానికి వచ్చేటువంటి సుఖదుఖాలు కూడా మీరే అంత మొత్తం యాక్టర్ ద్రష్టని దృశ్యాన్ని అంతని మైండ్ యొక్క చలనం వల్ల సృష్టించింది అంటే ఆ మైండ్ మీరు కాదు మీరు ఆ మైండ్ వెనక్కాలుండి మైండ్ యొక్క మూమెంట్ని ప్రకాశింపజేసే చేతనుడు తప్ప ఆ మైండ్ మీరు కాదు మీరు మైండ్ మీరు కాదనడానికి ఇంతకంటే వేరే ఆర్గ్యుమెంట్ లేదు ఏమిటంటే మీ మైండ్ని మీరు చూడగలరా చూడలేరా చూడగలరు మీ మైండ్ యొక్క చలనాన్ని మీరు తెలుసుకోగలుగుతూ ఉంటారు మైండ్ అది ఈ ఫలానా సంకల్పం వచ్చింది అని మీకు అర్థమవుతూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది మీ మైండ్ ఇంకెవాళ్ళకే తెలియదు మీకే తెలుస్తుంది మీ మైండ్ తెలుసుకుంటామని ఎవడో ఉంటాడు అలాంటివన్నీ పట్టించుకోకుండా వాడో మూర్ఖుడు వాడి మైండ్ వాడు తెలుసుకోలేడు మీ మైండ్ వాడేం తెలుసుకుంటాడు ఒకవేళ తెలుసుకుని ఏమి ఇదంతా కూడా క్లైన్ వాయిన్స్ ఇదంతా కూడా ఇస్ఆర్ బోగస్ ఇవి ఏం చేస్తాయంటే మనిషిని తప్పుదారి పట్టిస్తాయి అంటే డిస్ట్రాక్షన్ అయిపోతాయి ఇంకో దారిలో పడిపోతాడు అసలు తత్వం తెలుసుకునే కృతార్థుడు కావడానికి బదులుగా ఏవేవో ఇంకో దారిని పట్టుకుని వెళ్తూ ఉంటాడు ఇం చేత ఇదంతా కూడా బేకార్ అది వేస్ట్ కాబట్టి మైండ్ అంతా మైండే యాక్టరు స్టేజీ యాక్షన్స్ దృశ్యాలు సుఖ అంతా మైండే మైండ్ లోప లేదు ఆ మైండ్ మీరు కాదు యూఆర్ నాట్ దట్ మైండ్ తర్వాత ఇప్పుడు స్వప్న ప్రపంచం నడుస్తోంది ఆరంభమైంది కదా స్వప్న ప్రపంచం ఆరంభమైందంటే అర్థం ఏంటి మనస్సులో స్పందన ఆరంభమైందని అర్థం స్వప్న ప్రపంచంలో ఒక యాక్టర్గా మీరు ఉంటారు ఆ యాక్టర్ పుట్టేడు అంటే ఏమిటి పుట్టింది అక్కడ ఆ మనస్సు యొక్క స్పందనే పుట్టింది ఇది మైండ్ వచ్చేసిపోవాలి పొద్దున్నే లేచాను నేను ఫలానాని లేచాను అది నేను పుట్టాను ఏమిటి పుట్టింది మైండ్ యొక్క కథలకే పుట్టింది అదే పుట్టడం ఇంకా వేరే లేదు సర్పం పుట్టిందన్నారు ఏడు పుట్టింది సర్పం మీ మైండ్ సర్పం సర్పం సర్పం అదే పుట్టడం అంత అది సర్పం లేదా నేను పొరపాటు పడ్డాను అయిపోయింది సర్పం యొక్క జీవితం అక్కడతో కథమైంది కాబట్టి పుట్టింది లేదు గిట్టింది లేదు అంతా కూడా మనస్సు యొక్క స్పందనయే మైండ్ పుడుతుంది నిన్న పొద్దున్న మైండ్ పుట్టింది మైండ్ పుడితే నేను సంసారాని సుఖము దుఃఖము వీళ్ళు నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా బ్యాంక్ అకౌంట్ మైండ్ పుట్టింది ఇవన్నీ రంగాన్నంతనే సిద్ధం చేసింది రాత్రి పడుకుని నిద్రపోయాడు ఏమైంది ఆ రంగం అంతా కూడా విలీనం అయిపోయింది మళ్ళీ మొన్నటి పొద్దున్న మైండ్ పుట్టింది రీబోర్ను బోర్న్ అండ్ రీబోర్న్ మైండే పుడుతూ ఉంటుంది అలాగ ప్రతిరోజును దానికే బర్త్ రీబర్త్ రీబర్త్ను ఎప్పుడో రోజు పుట్టడం ఇక్కడ పుట్టడం అనేసి ఒక రోజు ఉడిపోవడం దీనికి ఒక దీనికి మళ్ళీ ఓ సత్యత్వం దాన్ని ఏమో చేస్తానని ఒకటి అంటాడు దాన్ని సర్దుబాటు చేస్తానని మడొకటి అంటాడు ఏమండి కూడా ఇదంతా కూడా మనస్ యొక్క స్పందన తప్ప దాంట్లో ఏమీ సారము లేదు మనస్సు ఏం చేస్తుంది నిద్రపోయారు నిద్రలో ప్రపంచం ఉందా లేదు నిద్ర లేచారు జాగ్రత్త ప్రపంచం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు యొక్క స్పందన నుంచి వచ్చింది కాబట్టి జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు సృష్టించింది మనస్సు జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించి దాన్ని ఆ జాగ్రత్త ప్రపంచం నిండా అత్యద్భుతమైన వైవిధ్యాన్ని నింపుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు విశాలమైన ఇల్లు కడతారు ఇల్లు కట్టి ఊరుకుంటారా ఊరుకోరు మార్కెట్కు పోయి సామాన్లు అన్నీ తెచ్చి అదంతా నింపుతారు అలాగే మనస్సు ఏం చేస్తుందంటే పొద్దున్న లేవగానే స్పందించే ఒక జగత్తును నిర్మాణం చేస్తుంది నిర్మాణం చేసి దాన్ని వెరైటీతో నింపుతుంది మనస్సే నింపుతుంది సోషల్ సిస్టమ్స్ని నింపుతుంది ఫ్యామిలీ ఇష్యూస్ని నింపుతుంది ఫ్యామిలీస్ ఫ్యామిలీ అంటుంది ఫ్యామిలీని క్రియేట్ చేస్తుంది మనస్సు ఆ ఫ్యామిలీలో వీళ్ళందరూ వ్యక్తులని మళ్ళీ ఆ వాళ్ళని క్రియేట్ చేస్తుంది వాళ్ళలో మళ్ళీ రాగద్వేషాలను క్రియేట్ చేస్తుంది మైండే వెరైటీని అంతని పెడుతుంది ఆ తను క్రియేట్ చేసిన వెరైటీ అంతా సత్యమే అని మైండే భ్రమపడుతూ ఉంటుంది మీరేం చేస్తారంటే ఆ మైండ్తో ఐడెంటిఫై అవ్వద్దు ఆ మైండ్ క్రియేట్ చేసి వరల్డ్ తోటి తాదాత్మ్యాన్ని చెందద్దు స్టాప్ ఇట్ స్టాప్ ఐడెంటిఫై మీకున్న సఫరింగ్ అంతా కూడా అక్కడతోటి ఎండ్ అయిపోయి దట్ ఈస్ ది ఎండ్ ఫాల్ సఫరింగ్ తాగ్రద్వయాభాసం ఎందుకంటే స్పందతే మాయయా మనహ ఈ మనస్సు అనేది కేవలము మాయ చేత తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు నేను చోట కూర్చుంటాను ఎవడో వ్యక్తి ఎక్కడో ఉన్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి నన్నేమో సరిగ్గా రెస్పెక్ట్ నాకు అపకారం చేసేయడనో ఏదో ఉపకారం చేయలేదనో నేను కూర్చొని అనుకుంటూ ఉంటాను అదంతా ఏమిటి స్పందనే మనస్సు యొక్క స్పందనే దానివల్ల వచ్చేటువంటి ఒక నిరుత్సాహము దుఃఖానుభవము ఇవన్నీ కూడా ఏమిటి మనస్సు యొక్క స్పందనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఏదో పరుషంగా మాట్లాడతా వాట్ ఈజ్ దాట్ ఆ యాక్షన్ స్పీచ్ ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుంచి అది కూడా స్పందనే ఎవ్రీథింగ్ ఈజ్ మూవ్మెంట్ ఆఫ్ మైండ్ దాంట్లో ఏమీ సారం లేదు దాంతో మీరు ఐడెంటిఫై అవ్వడం మానేయండి ఐడెంటిఫై అవ్వలేదు అనుకోండి మనస్సు యొక్క స్పందనతోటి అప్పుడు టెలిఫోన్ చేసే ఆ వ్యక్తితోటి తిట్టడం ఉంటుందా ఉండదు ముందు ఐడెంటిఫై అవ్వాలి అప్పుడే ఆ మనిషితోటి టెలిఫోన్ చేసేదో మాట్లాడడం ఉండదు ఐడెంటిఫై కాకపోతే వస్తుంది పోతుంది దానికి చేసేది ఏమీ లేదు నీట్ నాట్ డూ ఎనీథింగ్ రాకుండా ఆపనివద్దు వచ్చిన దాన్ని పోతుంటే పట్టుకోనివద్దు జస్ట్ డోంట్ ఐడెంటిఫై ఐ లవ్ ద మైండ్ టు మూవ్ హ్యా వాచ్ ది ఫన్ వాచ్ ది ఫన్ వాచింగ్ ఈజ్ ఆల్వేజ్ ఫన్ ఇప్పుడు సినిమా చూస్తారు ఎందుకు చూస్తారు ఇట్ ఈజ్ ఫన్ ఆ క్యారెక్టర్స్తో పాటుగా మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అంటే దుఃఖం కానీ సినిమాలోనూ ఆ హీరోయిన్ వాడు కిడ్నాప్ చేస్తాడు అప్పుడు ఇట్ ఈజ్ ఫన్ టు వాచ్ ది కిడ్నాపింగ్ ఈజ్ ఫన్ ఈ హీరో వెళ్ళి నాన్న తంటలో ఆ అమ్మాయిని తెచ్చుకొస్తాడు ఇట్ ఈజ్ ఆల్ ఫన్ ఎందుకని వాచింగ్ ఈజ్ ఫన్ క్రికెట్ ఆడాల ఈ ఎండలోనూ ఒక్క బంతి కూడా ఆడలేం మనం ఒక్క బంతి కూడా ఆడలేం కానీ వాచింగ్ ఈజ్ ఫన్ వాచింగ్ ఇస్ ఆల్వేస్ ఫన్ మీరు వాచింగ్ ఈజ్ ఫన్ అనే సిద్ధాంతం పట్టుకున్నారంటే మీకు సంవసారాన్ని జయించి పరుస్తారంటే వాచింగ్ ఈజ్ ఫన్ ఇప్పుడు దెబ్బలాడుకుంటున్నారనుకోండి ఇద్దరులో ఆ ఇద్దరిలో ఒకళ్ళు మీరు అయ్యారనుకోండి మీ బాడీ మైండు ఇంద్రియాలు ఎలా ఉంటాయి చాలా తీవ్రమైనటువంటి ఉద్వేగానికి గురవుతాయి రోగాలు వస్తాయి ఒక ఆయన దెబ్బలాడుతున్నాడు అల్లుడు మామగారితో దెబ్బలాడుతున్నాడు నేను కోకలేసా వారి వెరిమోహం రోగం తెచ్చుకుంటావురా అంటే అన్నాడు ఆల్రెడీ వచ్చిందో అన్నాడు ఏమిటి వచ్చిందన్న కడుపులో మంట వచ్చేసింది అన్నాడు ఏం చేస్తున్నావు అన్న హోమిప్రసోల్ ట్యాబ్లెట్లు మింగుతాను మింగుతున్నానని చెప్పింది ఎలా వచ్చిందా నీకంటే ఎలా వచ్చిందేమిటి నువ్వు చెప్పిందే నేను మా మామగారితో దెబ్బలాడిన నుంచే వచ్చింది నాకని చెప్పి నిజంగా నేనేమని చెప్పాను ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకు దెబ్బలాటం మానే ఎదరు వాళ్ళు మనకి ఇచ్చేది ఉండదు మనకి తీసేసుకునేది ఉండదు మనకి ఇచ్చేవాడైనా దేవుడే తీసుకుపోయేవాడైనా దేవుడే నీకు కోపం వస్తే దేవుని తిట్టు నాలుగు తిట్లు నష్టం లేదు కామక్రోధాదికమై తస్మిన్నేవ కరణీయం అన్న నారదభక్తి సూత్రం కాబట్టి ఈసారి మేము మామగారు ఇంటికి వస్తే కాళ్ళకి దండం పెట్టు ఓ పంచల చాపు కొని పెట్టు డబ్బు లేకపోతే నన్ను అడుగు నేను ఇస్తాను ఓ కొత్త చీర కొని మేము అత్తగారికి పెట్టు వాళ్ళిద్దరి పాదాలకి దండం పెట్టు వాళ్ళ ముందు ముక్కు మీద వేలేసుకుంటారు ఈ అల్లుడు ఇంత అద్భుతంగా ఇప్పుడు తయారయ్యాడా వాళ్ళకి సేవ చేయి తల్లిదండ్రులు అనుకో కాదా వాళ్ళందరూ అలా నాకు అపకారం చేశారు వాళ్ళు చేయన అపకారం దేవుడు అపకారం చేస్తాడు వాళ్ళు చెయ్యరు అని నేను చెప్పా కాబట్ నిజంగా కాబట్టి ఐడెంటిఫై అవ్వద్దు వాచింగ్ ఈజ్ పాన్ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే వాచింగ్ ఈజ్ పాన్ ఆ ఇద్దరిలో ఒకళ్ళు మీరైతే రోగం వస్తుంది కాబట్టి వాచ్ మనస్సు యొక్క స్పందన అది యథార్థం కాదు సో స్వప్నే మాయ రజ్వామివ సర్ప అని అంతవరకు చూసాం భాష్యంలో స్వప్న రజ్వామివ సర్ప తథ तद्वदेवा तत्वदेव्रतगरीते जाग्रत अंत जागरत जाग्रति अनें अभी लुप्त सप्तमी विभक्ति अंगी ल्योम अरमे व्योमन अटे परोमी जो जाग्रतावस्थ यू ద్వయాభాసం రెండింటి యొక్క ఆభాష అంటే ద్రష్ ద్రష్టృ దృశ్య సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండింటి యొక్క కనపడము మాయయా మనస్పందతే స్వప్నంలో ఎలా అయితే మాయచేత మనస్సు స్పందిస్తుందో జాగ్రత్తలో కూడా మాయచేతను మనస్సు స్పందతే భాష్యం జాగ్రత్త జాగ్రతే స్పందతే మాయయా మనహ స్పందత ఇవేర్థం మనస్సు మా స్పందిస్తోంది అయితే అజ్ఞానం అంతా ఎక్కడుంది మనస్సులో ఉంది నిజంగా ఉందా మనస్సులో యథార్థంగా ఉందా యథార్థంగా ఉంటే పోతుందా పోటీ మనస్సు స్పందిస్తోందా అన్నట్టు అనిపిస్తోంది ఎవ్రీథింగ్ మీరు ఉంది అని ఎప్పుడైతే అనుకున్నారో ఊరికే కేవలము స్పందన అయినటువంటి ఆ మిథ్యావస్తువుకి పేద బలం వచ్చేస్తుంది వీడు శత్రువు అని మీరు అనుకోగానే ఆ భావన మిమ్మల్ని హింస పెడుతుంది వాడు హింస పెట్టడు ఆ భావనే మిమ్మల్ని హింస పెడుతుంది కాబట్టి మనస్సు యొక్క స్పందన జాగ్రత్త కూడా మనస్సు యొక్క స్పందనే కాబట్టి జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి వస్తుతత్వంలో ఏమీ భేదం లేదు కాబట్టి మాయచేత వచ్చే మనస్సు యొక్క స్పందన వల్ల మీకు భాషించేటువంటి ఏ వస్తువు అది వస్తు ఆభాష తప్ప అది వస్తు కాదు అవస్తువే ఇప్పుడు సర్పం భాషించింది సర్పం వస్తువా అవస్తువా అవస్తువు అది వస్తువు కాదు ఇప్పుడు ఏమైందంటే ఓసారి నేను ఒక గ్రామానికి వెళ్ళాను వెళితే మా మిత్రుడు ఉన్నాడు అక్కడ నేను మా మిత్రుడు కలిసి సాయంకాలం వాహ్యాళికి వాకింగ్కి వెళ్ళాం వెళ్తే అక్కడ కొంచెం చీకటి పడింది మా మిత్రుడు కాలుకేదో తగిలింది కాలుకేదో గుచ్చుకున్నట్టయి అదేదో పొడుగ్గా కూడా ఉంది వెంటనే అతను ఏమన్నాడు పావు కరిచింది అన్నాడు అని పడిపోయాడు పడిపోయి అప్పుడే నోటం పూట తర్వాత బ్రీదింగ్ చాలా కష్టపడుతూ బ్రీత్ చేస్తున్నాడు వెంటనే బాబాయ్ గారు పావం కరిచిన దాంట్లోనూ ఎవడో వేపాకులు తీసుకొచ్చారు వేపాకులను నలిపి నోట్లో పెట్టాడు ఎందుకు రా వేపాకులు నోట్లో ఎందుకు పెడుతున్నావు అంటే బాబాయ్ గారు చెప్పండి తీయగా ఉంటే పాము విషం చేదుగా ఉంటే విషం ఎక్కనట్టు అని వాడు అన్నాడు అని వేపాకులను రెండు వీడిని నోట్లో వేశాడు వీడిని నవ్విలాడు నవ్విలి తీయగా ఉన్నాయని చెప్పి అంటే అయ్యో అయ్యాబాయ్ అయితే బాబాయ్ గారు విషం ఎక్కిస్తూ ఉంది అన్నాడు దాంతో వీడికి బ్రీదింగ్ మరీ కష్టమైపోయింది నూట మూడు నూటకు వస్తున్నాం అప్పుడు ఎవడో అన్నాడు ఎక్కడండి ఎక్కడండి పాము నేను ఇప్పుడే ఇలా వెళ్ళాను ఇప్పుడే సంధ్యా సమయంలో చీకటి అంతకుముందు చీకట్లేదు మరుక్షణంలో చీకటి వచ్చేది అంతే కదండి సంధ్యా సమయం అంటేనా అంతకుముందు నెక్స్ట్ మినిట్లో చీకటి నేను ఇప్పుడే వన్ మినిట్ క్రితం వెళ్ళానండి ఉంది పాము లేదు ఏమీ లేదు ఎక్కడండి ఎక్కడ కరిచింది ఆ పంతులో నీకు పాము అని వచ్చి వాడు అదే పాము ఒకటి వేసాడు వేస్తే అది తాడు అప్పుడే అప్పుడు ఎరా పాము కరిచిందంటే ఇక్కడ పాము ఏం లేదురా బాబు తాడు ఉంది ఆ తాడుకేవో ఆ కొబ్బరి ఈనెలో అవే ఉన్నాయా అదేదో గుచ్చుకుని ఉంటుంది నీకు ఎక్కడ కరిచింది చూపించి నీకు అంటే ఇక్కడ ఎక్కడో కరిచినట్టు అక్కడ చూస్తే ఏమీ లేదు అక్కడ అప్పుడు ఎరా నీ నోట్లోనే ఉన్నాయా వేప ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది అంటే అది చేదుగా ఉందని చెప్పింది బ్రీదింగ్ మళ్ళీ సెటరైట్ అయింది నోట మొన్న నొరగరాయడం కూడా మానేసింది ఇప్పుడు అతను అనుభవించినటువంటి దుఃఖం ఏదైతే కలదో అది వస్తుభూతమైన దుఃఖమా మనస్సు యొక్క స్పందన రూపమైన దుఃఖమా మన యొక్క స్పందన తప్ప ఏమీ కాబట్టి మనస్సు యొక్క స్పందనకి ఎంత ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుందో చూడండి ఇమోషన్స్ అన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు మీకు కోపం వస్తుంది దేని దేనికి కోపం దేనికి కోపం ముందు అసలు ఒక ఇన్సిడెంట్ అయితే అది యథార్థం అనుకోబట్టి కదా మీకు కోపం వచ్చింది ఈ జగత్తులో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ యథార్థములా అది సినిమా లాగా కనబడి వాళ్ళయితే యథార్థములైనా యథార్థములు కాదు కదా కాబట్టి కోపం దేనికి వాచ్ వాచ్ దిఫాన్ కోపం ఎందుకు కానీ మీకు కోపం వచ్చింది కోపం వస్తే దుఃఖం కలిగింది ఇప్పుడు ఈ కోపం రావడం ఆ ఇన్సిడెంట్ సత్యం అనుకోవడం కోపం రావడం దుఃఖం కలగడం మీకేమో హార్త్ వేగంగా కొట్టుకోవడము ఒళ్ళు చెమట పట్టడము ఈ తర్వాత మనస్సు కూడా అలజడి ఆందోళనతో ఎమోషన్కి ఫిజికల్ ఎఫెక్ట్ అంతా మీరు అనుభవించడము ఇదంతా ఈ దుఃఖం అంతా ఏమిటి యొక్క స్పందన తప్ప దాంట్లో ఏమైనా వాస్తవికత ఉన్నదా లేనేలేదు కాబట్టి జాగ్రత్త అవస్థలో కూడా నేను కోసం స్వప్నం దృష్టాంతం నేను జాగ్రత్త అవస్థ మాట చెప్తున్నా జాగ్రత్త అవస్థలో కూడా ఏదైతే మీకు అంతటి అవేదాన్ని అవేగాన్ని ఉద్వేగాన్ని కలిగించిందో అదంతా కూడా సత్యమని మీరు భ్రమపడుతున్నారు తప్ప అది కేవలము మనస్పందన తప్ప ఇంకొకటి లేదు స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే తదసద్భవేత్ స్వప్నం ఉంది మీరు స్వప్నం చూస్తున్న జాగ్రత్తగా అన్వయిస్తున్నాం స్వప్నం చూస్తుందా స్వప్నము ఆ చూసే సమయంలో అది సత్యం అనిపించిందా మిథ్య అనిపించిందా సత్యం మిథ్య సత్యం అనిపించింది తీరా తెలివచ్చాక మిథ్య అనిపించింది అలాగే ఈ జాగ్రత్త వ్యవస్థ కూడా మనం అజ్ఞానం చేత ఇదంతా సత్యం అని భ్రమపడుతూ అది సత్యం అనిపిస్తోంది మనకి ఆత్మసాక్షాత్కారము కలిగి మనం మన స్వరూపాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ తెలుసుకోవడం కూడా ఎప్పుడో కాదు ఇప్పుడే మీరు తెలుసుకోవచ్చు వాచ్ ది మైండ్ వాచ్ ది ఫన్ వాచింగ్ ది మైండ్ ఈజ్ ఫన్ వాచింగ్ ది మైండ్ ఈజ్ ఫన్ వాచింగ్ బ్రెత్ ఇజ్ ఫన్ అది ఒక ఫిలాసఫీ కింద మీరు ట్రై చేయండి మీకు ఇది మిథ్యా అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు జాగ్రత్త అవస్థలో జీవిస్తూ ఉండగానే ఇదంతా కూడా ఒక ప్రవాహమో ఒక మిథ్య అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తూ అది తెలిసినప్పుడు ఓ లక్ష వచ్చినా ప్రత్యేకంగా దానికోసం గెంతు వేసేది ఓ లక్ష పోయినా దాని గురించి దుఃఖించాల్సింది లేదు కాబట్టి ఎవడో మన్ని ఆదరచినా దాని గురించి ప్రత్యేకంగా సంతోషపడిపోవలసిందేమీ లేదు నిరాదరణ చేస్తే దాని గురించి దుఃఖించాల్సినది లేదు సబ్కు వెళ్తా రతా ఒకడు జీవించుంటాడు సంయోగము ఇంకొకడు వియోగము జీవించున్నవాడు దేహత్యాగం చేస్తాడు ఇదంతా కూడా ఈ డ్రామా అంతా కూడా నడుస్తూ ఉంటుంది హైడ్రామా ఈ హైడ్రామా అంతా కూడా నడుస్తూ ఉంటుంది మీరు దాంట్లో సుఖాన్ని పొందడం సుఖాన్ని తీసుకోవాల్సిన లేదు దుఃఖాన్ని పొందేది లేదు కాబట్టి స్పందతే మనహ మాయయా మనస్పందత ఇవా ఇర్థ మాయచేతను మనస్సు స్పందిస్తోందా అన్నట్టుగా ఉన్నది దాన్నే మీరు జాగ్రత్త వస్తని అదంతా సత్యం అనుకుని అదంతా ఆ సుఖదుఖాలు నావనుక్కొని మనిషి దుఃఖపడ్డమే తప్ప దాంట్లో సారమేమీ లేదు ఇప్పుడు నేను ఒక్క ప్రతిపాదన చెప్తా చూడండి మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్నం చూస్తుంటే స్వప్న ప్రపంచం ఒకటి కనపడి ఆ స్వప్న ప్రపంచము ఏమిటి అది మనస్సు యొక్క స్పందన మరి ఆ స్పందనలో ఓసారి స్పందనలో దుఃఖం వస్తుంది ఇంకోసారి స్పందనలో సుఖం కలుగుతోంది ఎందుకు స్పందనలో అది స్పందనే కదా మనస్సు యొక్క స్పందనే కదా మరి సుఖ దుఃఖములు ఆ తేడా ఎందుకు వస్తుంది అది స్పందనే అయితే అస్తమానం సుఖమే ఇవ్వచ్చు కదా ఓసారి సుఖం ఇంకోసారి దుఃఖాన్ని ఎందుకు ఇస్తుంది ఓసారి కళ ఇలా ఉంది ఇంకోసారి కళ ఇలా ఉంది ఈ తేడాన్ని ఎక్కడి నుంచి వచ్చేయి అంటే అది మనస్సు యొక్క స్పందన ఎటువంటి మనస్సు యొక్క స్పందన సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన ఇప్పుడు నేను ఇలా తిప్పాను ఒకసారి మీరు చూసారా తిప్పితే అక్షరాలు కనపడ్డాయా ఏదో లెటస్ పార్టీ అనే అక్షరాలు కనపడ్డాయి ఎందుకని ఆ అక్షరాలే కనపడ్డాయి మరో అక్షరాలు ఎందుకు కనపడలేదు అంటే ఈ తిప్పడంలో తిప్పడానికి ముందు అక్కడ కొన్ని సంస్కారాలని మనం ఫిక్స్ చేసి పెట్టి తిప్పాం అందుకోసం అది ఉట్టి తిప్పడం కాదు సంస్కార విశిష్టమైన తిప్పడం అందుకోసం ఆ సంస్కారాన్ని అక్షరాలు కనపడ్డాయి నిజానికి దాంట్లో అక్షరాలు మార్చేటువంటి స్కీమ్ ఇచ్చాడు చిన్న పుస్తకం ఉంది దాంట్లో అక్షరాలు మార్చచ్చు మీరు అదంతా ఇప్పుడు ఎవడు మరుస్తాడు అందు గురించి ఆ వాడు ఇచ్చిన నేను సరిపెట్టాను ఇప్పుడు నేను అలాంటి పని చేస్తూ కూర్చోమంటే ఆ ఖాళీ ఉండదు అలా అలాంటివి నేను చేయలేను మార్చచ్చు కావాలంటే ఇంకో అక్షరాలు దానికి వాడు స్కీమ్ ఇచ్చాడు ఓ పావు గంటో అరగంట టైం పెడితే మార్చు టైం మనస్సు పెట్టాలి ఈ సెల్ ఫోన్ చూసారా దాంట్లో బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి నాకు ఏమీ చేత కాదు ఆ సెల్ ఫోన్ ఊరికే నెంబర్లు నొక్కడం మామూలు టెలిఫోన్ యూజ్ చేసినట్టు యూస్ చేయగలని తప్పిస్తే ఇప్పుడు మన మన మిత్రులందరూ సెల్ ఫోన్ ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారు అది చిన్న సైజు కంప్యూటర్ లాంటిది దాంట్లో మీరు అన్ని నొక్కల్లా మీకు కావలసిన మనిషి పేరు టక్కుమంది తీసుకురావచ్చు ఫోన్ వెళ్ళిపోతుంది నేను ఊరికే పది నెంబర్లు నొక్కుంటూ కూర్చుంటాను ఎందుకంటే నాకు చేత కాదు ఎందుకు చేత కాదు అంటే ఎప్పుడూ మనస్సు పెట్టలేదు దాన్ని పెడితే చేత నవ్వుతుంది కమింగ్ టు ది పాయింట్ సో స్వప్నంలో ఆ వైవిధ్యం తేడాలు ఎందుకు ఉన్నాయి సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనది ఆ సంస్కారంలో ఉండే భేదాన్ని బట్టి ఆ స్పందన వల్ల వచ్చే సుఖ దుఃఖాల్లో మీకు భేదాలు కనపడుతున్నాయి కాబట్టి మీరు స్వప్నాన్ని ఏమని వర్ణించవచ్చు సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనకే స్వప్న అని పేరు స్వప్నప్రపంచంలో మీకు ఆస్ట్రేలియా కనపడింది అనుకోండవ రోజు ఇంకో రోజు కాశీ కనపడింది మరో రోజు హిమాలయాలు కనపడ్డాయి ఎందుకు ఇలా కనపడ్డాయి అంటే దేశ సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనని బట్టి ఆయా దేశాలు కనపడుతున్నాయి అదేవిధంగా కాల సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనని బట్టి ఆయా కాలాలు భాషిస్తున్నాయి ఒకడు యాభై ఏళ్ళు ఇంకొకటి వందేళ్ళు ఇలాంటివి హండ్రెడ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఏమిటి మీ కంటి ముందు వందేళ్ళు అలా వెళ్ళేయా ఏమన్నానా వందేళ్ళులోనూ సంస్కారం ఉంది మీ మనస్సులో ఆ సంస్కార విశిష్టమైన మనస్సు స్పందిస్తే హండ్రెడ్ ఇయర్స్ అనే భావన కలిగింది ఫిఫ్టీ ఇయర్స్ అనే భావన ఎలా కలిగింది దట్ దట్ కైండ్ ఆఫ్ సంస్కార విశిష్టమైన మనస్సు స్పందిస్తే ఫిఫ్టీ ఇయర్స్ భావన కలిగింది కోటి సంవత్సరాలు అంటాడు అదేమిటి అది అది మళ్ళీ కాల సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన కాబట్టి స్వప్న ప్రపంచంలో ఉండే దేశమంతా కూడా అక్కడ పరుచుకునే ఓ దేశమేం లేదక్కడ దేశ సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనయే దేశంలా కనపడుతుంది కా అక్కడ కాలం ప్రవాహంగా మొత్తం కాల ప్రవాహం అంతా మీరేం చూస్తూ కూర్చుని లేరు అక్కడ కాల సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనయే కాలంగా భాషిస్తుంది వస్తు సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనయే వస్తువుగా భాషిస్తుంది ఇప్పుడు పాము కనపడింది ఎందుకు కనపడింది స్వప్నంలో కానీ లేకపోతే రజ్జువునందు కానీ పాము ఎందుకు కనపడింది ఆ పాము సంస్కారంతో కూడిన మనస్సు స్పందన మన కల్చర్లో పావు ఉంటుంది మన కల్చర్ నేను చెప్పాను ఈ మాట చాలాసార్లు మన కల్చర్లో పావు ఉంటుంది ఇప్పుడు పాముకి పాలు పోయడం పాలు ఏం తాగవే వీళ్ళు అనుకోవడమే తప్ప వీళ్ళూరుకే తృప్తి పడ్డమే తప్ప అవేం పాలు అవి వాటి వాటి వ్యవస్థ వీడి భ్రమదంతా కూడా తర్వాత పావు గురించి వీళ్ళు అనుకునే నైంటీ తప్పు దే ఆర్ నాట్ వ్యాలిడ్ సో తర్వాత ఏదైనా సరే మనకి తెలియంది ఏదైనా దేవతే తెలిస్తే దేవత కాదు తెలియకపోతే దేవత ఇప్పుడు నేను జేబులోంచి విభూతి తీసి పొట్లం కట్టి మీకు ఇచ్చాను అనుకోండి నేను మనిషినే అలా కాకుండా మీకు తెలియకుండా ఇలా ఇలా అని ఇచ్చాను అనుకోండి నేను దేవతనైపోతాను లోక జనం అలా ఉంటా కాబట్టి సర్పాన్ని వీడు చూస్తున్నాడంటే అక్కడ సర్పం ఉండి వీడే సర్పం చూస్తున్నాడని భ్రమది అలా అనిపిస్తుంది మనకి అలవాటుని బట్టి అక్కడ ఉన్నది ఏమిటంటే మన కల్చర్లో సర్పం ఉంటుంది ప్రతిదానికి సర్పం ఉంటుంది ఆ సర్ప సంస్కారం వీళ్ళు మనస్సులో ఉంటుంది సర్పతి సర్ప ఇల్ల జర జరా పాకుతుండదు పాకీదంటే భయం ఏదైనా ప్రాఖీ జంతువు ఉంటే చాలు రోకలి బండి ఉన్నా భయమే మీకేమో తెలియదు నా నామాట నేను చెప్తున్నా ఎగిరీదంటే అంత భయం లేదు రెండు నాలుగు కాళ్ళ మీద నడిచిదంటే అంత భయం లేదు వంద కాళ్ళ మీద ప్రాకీదంటే భయం సర్పతి సర్పహ ప్రాఖీతంటే భయం ఇంకో దానికి విషం కూడా వస్తుందంటే ఇంకే వేరే చెప్పేది ఏముంది అందులో అది పెద్ద సైజు ఉంటుంది పగబడుతుంది దేవత ఇంకే దా భయం అటువంటి సంస్కారంతో కూడిన మనస్సు స్పందిస్తే మీకు ఏం కనపడుతుంది పావం కనపడుతుంది కాబట్టి స్వప్న అంతా కూడా సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనయే ఇది ఒప్పుకున్నారా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా జాగ్రత్త వ్యవస్థ అంతా కూడా సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన అవునా కాదా హాన్ వాట్ బేసిస్ యూ సే జాగ్రత్ ఈస్ రియల్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ యూ జాగ్రత్ రియల్ అని చెప్పేవాడు హీఈస్ నాట్ ఎ ఫిలాసఫర్ అట్ ఆల్ ఈ ద్వైతవాదులు ఉన్నారే ఒక మత సిద్ధ మత విశ్వాసాలని పట్టుకుని జనం మీద అలరి చేయడానికి పనికొస్తారు తప్ప తత్వాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఎలా పనికొస్తారు అవి తెలుసుకోలేరు తప్పు ఎందుకంటే ఏవో సంస్కారాలు నింపుకొస్తాడు మనస్సు నిండా అవి స్పందిస్తూ ఉంటాయి ఆ స్పందనతోటి దేవుడు అంటాడు దేవుడు అంటాడు మరొకటి అంటాడు మరొకటి అంటాడు ఏవేవో అంటూ ఉంటాడు అని ఎంత గలాభ చేస్తాడు అదంతా సత్యం ఎలా సత్యం అవుతుంది కాబట్టి ఇదంతా కూడా జాగ్రత్త అవస్థ కూడా మిథ్య మాయా నేను ఇంకొక మాట చెప్పేసి ఈ శ్లోకం పూర్తి చేసిన నెస్ట్ శ్లోకానికి వెళ్ళిపో ఇంకొక మాట అంటాను మీరేమనుకోకండి మీరు స్వప్నం చూశారు స్వప్నంలో ఏదో ఏదో ఒక స్వప్నాభిమాన పురుషుడు ఒకడు ఉంటాడు కదా స్వప్నంలో బెగ్గరో లేకపోతే రాజో ఏదో ఏదో అవుతారు మీరు ఒక వ్యక్తిగా ఉంటారు మీరు ఆ స్వప్న పురుషుడు అంటారు ఆ వ్యక్తిని స్వప్నంలో మీరు ఏ ఆ వ్యక్తిని స్వప్న పురుషుడు అంటారు ఈ స్వప్న పురుషుడు ఒకప్పుడు మీ స్టేటస్ సేమ్ ఉండొచ్చు జాగ్రత్తలో మీరు ఆఫీసర్ అనుకోండి స్వప్నంలో కూడా మీరు ఆఫీసర్ అవుతారు ఒకప్పుడు జాగ్రత్తలో ఆఫీసర్ స్వప్నంలో ప్యూన్ అవ్వచ్చు లేదా జాగ్రత్తలో ప్యూన్ అయ్యి స్వప్నంలో ఆఫీసర్ కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆ స్వప్న పురుషుడు ఎవడైతే ఉన్నాడో మీరు ఆ స్వప్న పురుషుడా లేకపోతే ఆ స్వప్న పురుషుడితో సహా స్వప్న ప్రపంచానికి సాక్షియా వాట్ ఆర్ యూ సాక్షి సేమ్ మీరు జాగ్రత్త పురుషుడు కాదు జాగ్రత్తవస్థకంతకీ జాగ్రత్పురుషునితో సహా జాగ్రత్త అవస్థకంతకీ కూడా సాక్షి చైతన్యము మీరు ఆ సాక్షి చైతన్యానికే పరబ్రహ్మ అని పేరు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం యూఆర్ బ్రహ్మన్ నో ఇట్ అండ్ బి లిబరేటెడ్ అద్వయం మనస్వప్న సంశయ అద్వయం తాగ్రన్న సంశయ మళ్ళీ స్వప్నంలోకి రండి స్వప్నంలో మనస్సు ద్వయాభాసం రెండుగా భాసిస్తుంది రెండంటే చాలా ఉన్నాయని మీరు అనుకోదు చాలా ఉన్నారు దాన్ని రెండుగాది రెడ్జూస్ చేసాం ఒకటి ద్రష్ట దృశ్యం ఒకటి ద్రష్ట రెండు దృశ్యం ఇప్పుడు స్వప్న ప్రపంచంలో నేను కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను ఒక నాకు దేహం ఉంది అక్కడ అక్కడ ఇంద్రియాలు ఉంటాయి కల్పితమైన ఇంద్రియాలు సో అక్కడ ఓ మనస్సు ఉంటున్నాయి మళ్ళీ అంతర్నాటకం మనస్సు యొక్క స్పందనతో స్వప్న ఉంటుంది దాంట్లో నేనుంటా నాకు దేహం ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి నాకు మనస్సు ఉంటుంది ఆ మనస్సుతో నేనేదో తపస్సు కూడా చేస్తా ఆ మనస్సు ఏమిటది మనస్సులో మనస్సు కదా అసలు ప్రవంచమే వాళ్ళతో అంటే ఇలా అంతర్నాటకం దాంట్లో వాటెవర్ సో ఇప్పుడు దీన్ని ద్వయము అంటారు ద్రష్టాదృశ్యము ఇది ద్వయము ఈ రెండు భాషిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక ఈ కొన్ని సిద్ధాంతాల్లో ఈ ద్వయము అనే పదం మీద కావాల్సి ఉంది చేస్తారు ద్వయమంత్రము అంటాడు ఉభయవేద అంత అంట అంటే ఉభయ రెండు మీద రెండు మీద పదం అదంతా సత్యం అనుకుంటాడు మీకు ఉపనిషత్తుల జోలికి రానంతసేపు మీతో ఇష్యూ లేదు అసలు ఎందుకంటే ఏదో వాళ్ళు ఏదో పురాణం పెట్టుకుని దేవుడు దెయ్యం ఏదో పూజాది చేసుకుంటూ ఉంటారు వాళ్ళతో గొడవ వాళ్ళకి లేదు ఉపనిషత్తుల దగ్గరకు వచ్చి ద్వయం అంటే మొట్టికాయలు మొట్టి పంపించాలి ఉపనిషత్తుల దగ్గరకు వచ్చి ద్వయం ద్వయం అనుకో ద్వయాభాసం అన్నాడు ద్వయం కనపడుతూ ఉంటుంది ఆభాష సో ఇప్పుడు స్టేజ్ మీద ఈ జగత్ అనే స్వప్న ఓ స్టేజ్ ప్రపంచం అనే రంగం నాటక రంగం మీద యాక్టరు మనస్సే యాక్షను మనస్సే ఆ యాక్టర్కి ఎదుర్కుండా ఉండే వస్తువులు అంతా మనస్సు తప్ప ఇంకేదీ లేదు మనస్సు ఉంది సంస్కార విశిష్టమైన మనస్సు ఒక్కటే అదే ద్రష్ట దృశ్యములాగా కనపడుతుంది ఘటజ్ఞానంలోనూ అంతే ఘటమును చూచేవాడను నేను ఈ చూచేవాడను నేను అంటే ఏమిటి నేను రూపంగా స్పందించిన మనస్సు చూడబడేది ఘటము అంటే ఘటము అంటే ఏమిటి ఘటాకారంగా స్పందించిన మనస్సు కాబట్టి ఇప్పుడు చూచేది మనస్సే చూడబడేది మనస్సే ఒకే మనస్సు ద్రష్టాదృశ్యము అనే రెండు రూపాలుగా కనపడుతుంది అద్వయంచభాసం మన స్వప్నే స్వప్న స్వప్నానికి వెళ్ళారు మీకు ఎన్ని మనస్సులు ఉన్నాయి ఓ మనస్సు ఉన్నాయి నిద్రపోయారు నిద్రలో ఏమైంది ఆ ఒక్క మనస్సు విలీనమైంది మళ్ళీ పైకి లేచింది ఆ మనస్సు స్వప్నంలో పైకి లేచినప్పుడు ఒక మనస్సు ఉంది ఇప్పుడు ఆ ఒక మనస్సే స్వప్నంలో ఇటువైపున యాక్టర్ కింద అటువైపు యాక్టెడ్ అపాన్ కింద కూడా అదే కర్త అదే కర్మ అదే గ్రాహకము అదే గ్రాహ్యము అదే ద్రష్ట అదే దృశ్యము అలా భాషిస్తుంది ఏమండే జాగ్రత్తలో తేడా ఉందా ఏమి తేడా అద్వంచభాసం తథా జాగ్రత్ అంటే జాగ్రత్త సప్తమే కవచనం నశయ అయితే మనకేమనిపిస్తుందంటే జాగ్రత్త అంతా సత్యం అనిపిస్తుంది స్వప్నం మిథ్యనే అనిపి అని తెలుసుకుంటారు స్వప్నావస్థలో ఉండగా అది మిథ్య అనిపించదు అది సత్యమే అనిపిస్తుంది ఎటు వచ్చి అది అలా వచ్చింది ఎలా పోయింది కాబట్టి పెద్ద ఇష్యూ కాలేదు దృష్టాంతమై కూర్చుంది కానీ జాగ్రత్త అవస్థ అదంతా సత్యం అనిపిస్తుంది తర్వాత మీకు జాగ్రత్త అవస్థ గురించి అంటే ప్రాక్టికల్గా ఉంటుంది ఇదంతా కూడా మనం జాగ్రత్త అవస్థలో అనేకములైన భావాలని అలాగా తిప్పుకుంటూ ఆ భావాలనే అలాగ నెమరు వేసుకుంటూ ఆవు తిన్నదాన్నే నెమరు వేసుకుంటు అలా కూర్చుని నెమరు వేసుకుంటుంది కొత్తగా తిందాం అంతకుముందు హడావిడిగా తిన్న గడ్డే మళ్ళీ పైకి తెచ్చుకొచ్చి అలా నెమరు వేస్తూ ఉంటాం ఆ లోపల ఒక సంచిలో పెడుతుంది అవన్నీ పెట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఆ నెమరు వేస్తూ ఉంటాం మనమో అంతే పొద్దున్న ఏదో మాటా మాట అయింది అది ఆ మనస్సులో సంచిలో పెడతాడు మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట నిద్రపోయి మళ్ళీ లేచి కాఫీయో టీయో తాగి మళ్ళీ నెమరు వేయడం ప్రారంభిస్తుంది నెమరు వేస్తూ ఉంటాడు నెమరు వేస్తూ అదంతా ఇమాజినేషన్ సత్యం ఏమీ లేదు అంతా ఇమాజినేషనే కానీ ఆ ఇమాజినేషన్ ఎంత ఎంత సృజనాత్మకత ఉంటుందంటే దానికి అది ఊహించే ఊహలన్నీ సత్యాలన్నట్టుగా ఉంటుంది వెరీ క్రియేటివ్ ఫెర్టైల్ ఇమాజినేషన్ అంట అదంతా సత్యం అనిపిస్తుంది తర్వాత ఆ ఇమాజినేషన్లో ఆ మనస్సు యొక్క స్పందనలో జగత్తు ఉంటుంది జగత్తు లోపల జగత్తు దాని లోపల ఇంకో జగత్తు దాని లోపల అలా ఉంటాయి ఇప్పుడు వీడు నిద్రలేస్తాడు నిద్ర లేగానే స్పందన మొదలుపడుతుంది ఆ స్పందనలో ఏముంటుంది బ్రహ్మాండము శ్రీ మహావిష్ణువు సృష్టించిన బ్రహ్మాండము ఒక ఒక జగత్తు వచ్చింది ఏమంటే ఈ లోపల మహావిష్ణువు జగత్తు అదంతా పక్కకు పోతుంది పోయి వరల్డ్ వరల్డ్ యూరోప్లో ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయాయి ఈ ఈ ప్రపంచము అనేది ఇంకో జగత్తు లోపల జగత్తు దాంట్లో మన ఇండియా ఇండియాలో ఉన్న అమెరికా వెళ్ళాలి మళ్ళీ జగత్తు లోపల జగత్తు టికెట్ కొనుక్కోవాలి అది జగత్తు లోపల జగత్తు మళ్ళీ దాంట్లో ఈ పక్కింటి వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మళ్ళీ వితిన్ దట్ ఇంకో జగత్తు మళ్ళీ దాంట్లో ఈ బామూరది ఇలా అన్నాడు మేనత్ అలా ఉంది అని మళ్ళీ ఇది ఫ్యామిలీ మళ్ళీ దాంట్లో ఇంకో చిన్న జగత్తు